కీర్తన నలభై ఎట్టు గెలుతు పంచేంద్రియముల నే పట్ట ఘన బలవంతములు కడుని సుమంతలు కన్నుల చూపులు ముడుగక మిన్నులు ముట్టెడిని విడుగక సూక్ష్మపు వీనులు ఇవిగో బడిబడి నాద బ్రహ్మము మోచే అది తిల పుష్పంబంత నాసికము కదిసి గాలి ముడే ముడెగట్టెడని ఒదిగినల్లడే పొంచు కనాలికే మొదలుచు సర్వము మింగెడిని వచ్చన దేహపు పైపురసుఖమే ఇచ్చ ప్రపంచంబుయీనడిని చచ్చర మనసిది శ్రీవేంకటేశ్వరు తచ్చితలచగా దరిచేరడిని